పరిశుద్ధిగా మహోన్నత సరణుతుగా జీవన తెలుపు జరుగుతుంది ఈ మధ్యకాల సమయంలో ఈయన శ్రద్ధించడానికి ఆరాధించడానికి సమయాన్ని బట్టి నీకు వంద మేము నలుగురుగా మేము కూడి ఉన్న కూడి ఉన్నాం జరుగుతుంది అన్ని చిత్తాంశాలు సేవ చేయడానికి కంకర్చండి అయ్యా ముఖ్యంగా పాటల ద్వారా మీరు మహిపందండి పాద నిమిషాల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ చిత్తాంశాన్ని మీరే దీవించి ఆశీర్దించి ముందు నడి ఏ సమయంలో పెడుకుంటున్నాం కానీ ఏ పాటైనా వాడొచ్చా హెలయ పాటం అని అక్కడ మొత్తం కంప్లీట్ గా రాదు రాదు వేరే వేరే పాటైనా బాడచ్చు ఏ పాటైనా బాడండినా కాడుతున్నా ఒక నిమిషం నీ నవలో యసు ఉండగా దిగులేదమ్మా సుధరా నీ పక్షమై యసు ఉండగా దిగులేలమ్మా సుదరి నీ నవలో యసు ఉండగా భయమేదరా సుదరా నీ పక్షమ యసు ఉండగా దిగులేలమ్మా సుదరి ఏ ఏమి చేయలేదుగా తూలిపోకురా ఏ మూల నాది నిదరికి రాదురా ఏ వ్యాధి ఏమి చేయలేదుగా సూలిపోకురా ఏమూల నాది ఉన్నను నిదరికి రాదురా బలోయసు ఉండగా భయమేళ రాసుదరా నీ పక్షమయసు ఉండగా దిగులేలమ్మా సుదరి కృంగిపోకు అలసేపోకు ఏసయ్యనితో నుండగా లోకమంతా చీకటి కమ్మొచ్చున్న నీ పైన వెలుగుందిరా కృంగిపోకు అలసేపోకు ఏసయ్యనితో నుండగా లోకమంతా చీకటి కమ్ముచున్నా నీ పైన వెలుగుందిరా నీకై తన కుమారుని పంపెను ఆ ప్రేమను చుడుమా ఏ తెగులు నీ దరి చేరకుండా ఆ ప్రేమ ఆపునురా నీ నవలోయసు ఉండగా భయమిలరా సుధర నీపక్షమయసు ఉండగా దిగులేనమ్మా సుదరి మోషెక్కు దేవుడు ప్రత్యక్షమైన స్థలము గుర్తున్నదా మండుచున్నా పదను చుడుమ కాలిపోలేదుగా మోషెక్కు దేవుడు ప్రత్యక్షమైన తున్నదా మండుచున్నా పొగను చుడు కాలిపోలేదుగా ఏదైనా చేయగల దేవుడు నీకు తోడుండగా నీ భయము విడచి దయముతో ఇసయ్యను పడరా ఏదైనా చేయగల దేవుడు నీకు తోడుండగా నీ భయము విడచి ధైర్యముతో ఎసయ్యను పడరా నీ నా బాలో ఎసు ఉండగా భయమేల రాసుదరా నీ పక్షమై యసు ఉండగా దిగులేలమ్మా సుదరి మి చేయలేదుగా సూలిపో కు ఏ మూలనాది ఉన్నను నిదరికి రాదురా థ్యాంక్ యూ అన్న అలలియా అలలియా ఎవరికైనా ప్రేరేపణ ఉందా వాక్యం చెప్పాలా దిలీప్ దగ్గర కానీ రావణ్ గారు గారి ప్రేరేపణం చెప్పచ్చు ఇంకెవరు రాకపోతే నేను చెప్తాను ప్రేరేపణి చెప్పండి ఏం లేదు రాబు ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా జీవం గల నీకు వందాలిస్తయ్య మహోనతులకు దేవానికి వందాలిసయ్య గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్నారు నైనా దివారా మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారు ఈక మధ్యకాల సమయంలో ప్రభావ ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందాను ప్రభా నేను శృతించేలాగన గణపరిచేలాగన ప్రార్థించలాగనా ఈ యొక్క అవకాశం మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు వందా ఇస్తా ఎంతోమందికి అవకాశం లేదు ప్రభావ కానీ మీరు మాకు నీకు వందాలు ప్రభా బిడలు కూడా ప్రభా అనుగ్రహించండి ప్రతి గిడ్డ ప్రభా మీ వాక్యములు బలపడాలా ముందు సాయంత్ర బిడ్డలుగా తయారు మీ వాక్యం దానిస్తున్న ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు మీరు వాక్యం మాట్లాడమని ఈసుక్రీస్తు పరిషుద్ధ నామూన ప్రార్థిస్తాం తంది ఆమె అలలియ గలతీలకు రాసిన పత్రిక అప్పుసన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఆరోధ్యాయం మొదటి వచ్చిన లో నుంచి ఒక వాక్యం మనం చూద్దాము ఆత్మీయ జీవితంలో మనం ఉంటున్నప్పుడు మనం ప్రభుకొరికి ఏ రీతిగా జీవించాలా అనే విషయము ఈ గలతీ సంఘానికి ఆ అప్పుసన పౌలు ఒక పత్రిక రాస్తున్నాడు ఏం రాస్తుందంటే ఈ యొక్క ఐదో అధ్యాయం మొత్తము ఆయన స్వాతంత్రం ఇచ్చిండు ప్రభు మనకి స్వాతంత్రము ఇచ్చిండు ఎందుకంటే స్వాతంత్రము ఏసు ప్రభులోనే మనకు స్వాతంత్రం ఉంటుంది కదా ఈ లోకంలో ఎక్కడ స్వాతంత్రం ఉండదు ఈ లోకంలో ఉంటుంది స్వాతంత్రం కానీ సంపూర్ణమైన స్వాతంత్రము అది దైవికమైన స్వాతంత్రము కేవలం ఏసు ప్రభులోనే ఉంటుంది కాబట్టి ఐదో వచ్చిన ఐదో అధ్యాయంలో ఈ స్వాతంత్రము అనుగ్రించి క్రీస్తు మలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరగా స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకొడి అని పౌలు చెప్తున్నాడు అంటే వీళ్ళు ఈ యొక్క గలతీ అంటే మళ్ళా వాళ్ళు దాస్యములోకి వెళ్ళిపోయినారు అనే విషయం జ్ఞాపకం చేస్తుంది ప్రభు నుంచి స్వాతంత్రం పొందుకున్న వాళ్ళు రక్షణ మార్గం పొందుకున్న వాళ్ళు తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా దాస్యమైన కాడి కింద చిక్కుకుంటున్నారు ఏ రీతిగా సిక్కుంటున్నారన్నప్పుడు మన అర్థం చేసుకోవాలా ఈ ఐదో అధ్యాయం మొత్తం చదివినప్పుడు వాళ్ళు మొదట సారంగా ఆరంభించి తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే శరీరంగా జీవించారు చూడండి కాబట్టి ఆ వీళ్ళంతా తిరిగి మళ్ళా ధర్మశాస్త్రం కిందికి పోతున్నారు వాళ్ళు కాబట్టి ఆ రీతిగా నుంచి మనం అంతా విడుదల పొందిన వాళ్ళ ధర్మశాస్త్రం లోపల ఉండం మనం ధర్మశాస్త్రం కింద మనం దాని నుంచి మనకు ప్రభు విశ్వాసం ద్వారా మన దేవుడు నడిపించుండి కాబట్టి ధర్మశాస్త్రము ఈరోజు కూడా మనుషులు క్రైస్తవులు ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉంటారు ఎందుకంటే ఈ లోకాధితమైన ఆచారాలు ఈ లోకాధితమైన జీవితంలో జీవించే ఇంకా వాళ్ళు ధర్మశాస్త్రం కిందనే ఉంటారు అన్నట్టు ఎందుకంటే ధర్మశాస్త్రము విశ్వాసం రాకముందు మనదందరం ధర్మశాస్త్రం కిందనే ఉన్నాం ఎందుకంటే ఇక్కడ రాసింది మూడో అధ్యాయంలో మూడో దాములు ఇరవై ఇరవై నాలుగో వచ్చిన ఏముందంటే కాబట్టి మనం విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు ఇరవై మూడో వచ్చినా చూడండి విశ్వాసం వెళ్ళడి కాకమునుపు అంటే విశ్వాసం ఇంకా రాక ఇంకా ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమంతం అవలంబించబడిన వారముగా చెరలో ఉన్నట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారం అంటే మనం ఒకప్పుడు చెరలో ఉన్న వాళ్ళం ధర్మశాస్త్రంలో లోనైన కాబట్టి మనము విశ్వాసం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాల చూడండి అంటే ధర్మశాస్త్రమే చూపిస్తుంది విశ్వాసంలోకి మీరు పోవాలని రాష్ట్రం నుంచి మీరు విడుదల పొంది మీ దత్తపుత్రులుగా మీరు ఆయన కుమారుగా తా కావాలంటే కేవలం విశ్వాసం మూలంగానే అని పౌలు ఇక్కడ ఎంతో తీటగా చెప్తుండే ఈ సంఘానికి కానీ వాళ్ళు ఏం చేశారంటే తిరిగి మళ్ళా వాళ్ళు ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతున్నారు ఏ రీతి కన్నప్పుడు వాళ్ళ క్రియల మూలంగా గలతీలు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ఆరో అధ్యాయంలో అయితే ఈ ఆరో అధ్యాయంలో పౌలు ఏం చూపిస్తున్నంటే ఈ యొక్క గలతీ సంఘము మనం మొదట వచ్చేసిన ఐదో అధ్యాయంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనను చేసినాడు కాబట్టి మీరు స్థిరును స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద అని అరుతిగా హెచ్చరిస్తున్నాడు ఈ ఇక ఆరు నాలుగవ ధ్యాయం మొత్తం మనం చూసినప్పుడు ఆ అబ్రహాం విషయంలో చూస్తారు రెండు రెండు దేశాల గురించి చెప్తాడు అక్కడ హాగర్ గురించి తర్వాత సారా గురించి చెప్తాడు అక్కడ దాసి కుమార్లు స్వతంత్రాలి కుమారులు అని కాబట్టి మనం స్వతంత్రాలి కుమారులనే కానీ దాసి కుమార్లు కాము కానీ ఆ విధానాలు పౌలు ఎందుకు ఆ చేస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళా ఆ దాసిమైన కాడి కింద మళ్ళీ వచ్చారు ఇది ఎందుకంటే సంఘం కాబట్టి ఈ యొక్క విధానాలతోని వాళ్ళు మోసపోయినట్టు మనం చూస్తాం ఎందుకంటే ఆ ఏరొక సువార్తను పౌలు చెప్తాడు అక్కడ మేము ప్రకటించిన సువార్త కాక మరి సువార్తను ఎవరన్నా మీకు చెప్పినా గాని మీరు వారి ఎవరైతే చెప్తారో వాళ్ళు చేపగ్రస్తులు కొంచెం దూత వచ్చి చెప్పినా గానీ వాడు శాపగ్రస్తులని చెప్తాడు అంటే అంత క్లుప్తంగా అంతగా తయారు చేసింది పౌలు ఆ సంఘాన్ని అయితే వాళ్ళు ఏరొక సువార్త నమ్మి ఉండాలా ఆత్మను పొంది ఉండాలా కాబట్టి కొంతమంది కలవర పెట్టే వాళ్ళు కూడా ఆ సంఘంలో ప్రవేశించినట్టు మనం చూస్తాం దానివల్ల ఏం జరిగిందంటే వాళ్ళంతా మరల ఆ పాత విధానాల తట్టు మళ్ళా తిరిగిపోయినారు మళ్ళా శరీరంగా తయారైపోయినారు అనే విషయము అక్కడ చూస్తారు కానీ పౌలు వాళ్ళ గురించి ఎంతగానో వేదంతోనే సాక్ష్యం ఇస్తూ ఉంటాడు మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది ఒకప్పుడు ఎంతగానో ధన్యతగా చెప్పుకున్నారు మీరు సౌఖ్యమైతే మీ కనులు ఓడబెరికి నాకు ఇచ్చి మీ పక్షంగా నేను సాక్ష్యం పలుకుచనంటే అని ఎంత నమ్మకంగా అంటే పౌలు చెప్పిన వాక్యములు అంతగా వాళ్ళు తరుబీది పొంది ఎంతగానో బలపడిన వాళ్ళు కానీ సడన్ గా అది ఏదో ఒక బోధ రావటం వల్ల వాళ్ళు మోసపోయినట్టు మనం చూస్తాం అంటే మళ్ళీ శారీకమైన జీవితంలోకి వాళ్ళు చూపించినట్టు కానీ పౌలు ఎంతగానో వేదన పడుతుంటాడు అక్కడ మీ విషయమై నేను ఎంతగానో బాధపడుతున్నా ఎందుకంటే క్రీస్తు నేను ఎంతగానో నేను ప్రసన్న వేదన పడ్డి మిమ్మల్ని కనినా మళ్ళీ మీ విషయమే నాకు ప్రసవ కలుగుతుంది అని ఆయన ఎంతగానో బాధపడంటే ఇది ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళు పాత విధానాలతోని వాళ్ళు ఆ నీతి అంటే ధర్మశాస్త్రం నుంచి వాళ్ళు విడుదల పొంది తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళా ధర్మశాస్త్రం కింద వాళ్ళు అంటే ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనని నీతి మంతులు చేసింది దాని నుంచి కదా నాలుగో యుద్ధం వారసుడు అన్ని విష అన్నిటికీ కడత ఎన్నను బాలుడైనంత కాలమే అతనికి దాసు దాసునికి ఏ భేదం ఉండదు కానీ తండ్రి చేత నియమిపబడిన దిరుమల వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నివేస్తుల యొక్క ఆదిలో ఉండను అటువలే మనము కూడా బారులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠముకు లోబడి దాసులమై ఉన్నాం అయితే కాలం సమీ సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను ఆయన స్త్రీని పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని ధర్మశాస్త్రంకు లోబడిన వాడు ఆయన అంటే ధర్మశాస్త్రం నుంచి మనందరినీ విమోచించిండాయన ఆయనే ధర్మశాస్త్రానికి లోబడింది అంటే ఆయన నెరవేర్చిన ధర్మశాస్త్రాన్ని కాబట్టి ఎందుకు నెరవేర్చినప్పుడు ఆయన వలనే రక్షణ కలుగుతుంది అంటే ఒక టైం దేవుడు పెట్టిండ అక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు అంటే అది ఏర్పాటు జరగాల కాబట్టి ధర్మశాస్త్రం నుంచి వాళ్ళు విడుదల పొందాలి కాబట్టి ధర్మశాస్త్రము అలా అనేసి ధర్మ అట్లా కాదు కదా అది మహిమగలది ధర్మశాస్త్రం కూడా కాబట్టి దాని నుంచి మనకు విడుదల కల్పించడానికి నీతి మూలంగా అంటే విశ్వాసం మూలంగా యేసు ప్రభుత్వ ద్వారా మనకు రక్షణ మనకి కలిగింది కాబట్టి ఆ రక్షణ నుంచి వీళ్ళంతా అంటే ఎన్నో ఆ విధానాలతోని వాళ్ళు మళ్ళా తిరిగి వాపసు వచ్చి వాళ్ళు మళ్ళా తరిగిన మొదటి జీవితం జీవించినప్పుడే పౌలు ఆ రీతిగా హెచ్చరించాల్సి చూడండి ఎంతగా ఆయన వేదన పడుంటారు అయితే కొంతమంది అక్కడ ఉన్నార ఉన్నట్టు మనం చూస్తున్న ఆరోగ్యానికి వచ్చేవారికి సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనా నువ్వు చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు ప్రతి వాడు తనను శోధింపబడినేమో తన అని తన విషయమై చూచుకోనొచ్చు అంటే నేను కూడా అని తన విషయం చూసుకోనొచ్చు సాత్వికమైన మనసు అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఉన్నారంటే హెచ్చరించలేని ఉన్నారు వాళ్ళంతా శారీరకంగా తయారైపోయింది అపవిత్రతోని ఎంత భయంకరంగా తయారైపోయింది గలతి ఈ సంఘం అంటే వాళ్ళు ఎంతగా వాళ్ళు ఎంతగా వాళ్ళు ప్రభు నుంచి విడిపోయినారన్న విషయం అందుకే మరలా నాకు ప్రసవేదన కలుగుతుందంటే అంటే ప్రసవేదన కలుగుతుంటే ఆయన వేదన పడి ఉంటే ఎంత వేదన పడి వాళ్ళ కనడు ఆత్మీయంగా కాబట్టి అంతగా మరలా ఆయన మరలా శ్రమ అంటే ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంతగానో మనం ప్రేమించి మనం రక్షించుకున్నప్పుడు మరలా మనము ఆ దాస్యమైన కాడి కింద పోతే మళ్ళా వెనుకకు పోయి దేవునికి మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళా పోతే ప్రభుకిెంత ఆయన పౌలకి అంత వేదన కలిగితే ఆయనకి ఎంత వేదన కలగాల మన పాపముల కొరికే ఆయన చనిపోయి సమాధి చేయబడి ఎంతగానో శ్రమాను వచ్చి ఆ సెలవులో పాపముల నుంచి మళ్ళీ అందరినీ దేవుడు ఆయన ఎంకా ఎంతగా వేదన పడతాడు కాబట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి అక్కడ వాళ్ళు వాళ్ళు చెప్తున్నాడు మీలో ఆత్మ సంబంధం వారు ప్రతివాడు తననుకు అంతే వాళ్ళు కూడా శోధింపబడతారు అంటే ఒకప్పుడు మీరు కూడా శోధింపబడిన కానీ మీరు కూడా వాళ్ళని వాళ్ళ తట్టు నడిపించాలి నీ తట్టు నడిపించాలంటే రక్ష మార్గంలో నడిపించాలా కాబట్టి దేవుని మార్గంలోకి వాళ్ళు కాబట్టి మంచి మంచి మార్గంలో తీసుకొని రావాలా దారి తీసుకోవాలంటే ఏ స్టోవే కదా మార్గం కాబట్టి తీసుకొని రావాలా కానీ వాళ్ళు అక్కడ ఆ రీతిగా చేస్తలేరు కాబట్టి వాళ్ళు శోధింపబడుతున్న కానీ వాళ్ళు అంతగా వాళ్ళు ఉన్న కానీ ఎవరు కూడా వాళ్ళని హెచ్చరిస్తలేరు అన్నట్టు కాబట్టి ఒకని భారం ఒకడు భరించి అంటే ఒకని భారం ఒకడు భరించాలి ఇది ఆత్మీయంగా చెప్పబడింది అంటే ప్రతి విధములనే ఒకరి భారం ఒకరు భరించాలంటే ఒకరికి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనకు కూడా అలాంటి భారం బాధ మనకి కూడా కలగల ఒకని భారం ఒకరు కలిగి భరించి క్రీస్తు ఎలాగో క్రీస్తు నియమము సంపూర్తిగా నెరవేర్చుడి అంటే యేసు ప్రభు ఏ రీతిగా నెరవేర్చిందో పౌలు కూడా అదే విషయం చెప్తాడు మీరు కూడా అట్లా ఒకరిని వారం ఒకడు భరించి ఇలాగో క్రీస్తు నియమమును అంటే ఆయన ఒక నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఏసుప్రభు నియమం అది ఎందుకంటే రక్షణ మార్గంలోకి మార్గం తప్పిపోయిన వాళ్ళని ఆయన మార్గం చెదిరిపోయిన వాళ్ళు ఈ లోకంలో నుంచి పాపంలో నుంచి తొలగిపోయిన వాళ్ళందరినీ పాపంలో ఉన్న వాళ్ళందరినీ ఏసు ఏ రీతిగా మంచి మార్గంలో చూపించిందో నేనే మార్గంలో సత్యమ జీవం అన్నాడు అదే రీతిగా ఆయన మార్గాన్ని మన ఆయన మార్గంలోకి మనం కూడా అనేకుల్ని తీసుకొని రావాలా కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు అది ఆ సాత్వికంతో తగ్గింపు జీవితంతోనే మనం వాళ్ళని ప్రభుత్వంకు నడిపించాలా లేకుంటే మనం వాళ్ళు చెప్తే వినరని చెప్పి మనం అట్లా వదిలేస్తే వాళ్ళు ఇంకా అంతకంతకు వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి ఆ రీతిగా లేదు మన ప్రభు ఆ రీతిగా ఉంటే మనం ఇరు ఈ రోజు మన ఈ స్థితి ఉండే కలిగి ఉండే కాదు ఆయనే దేవుడు కాబట్టి ఆయనే ఇవన్నీ చూసి ఈ లోకానికి వచ్చి మన పాపములు కొరకు వాటన్నిటిని భరించే సెలవులో మనకు అన్నీ విధానాలు చూపించడు ఎన్నో మార్గాలు ఏ రీతిగా సువార్త చేయాలా ఏ రీతిగా వాక్యను ప్రకటించాలా అనే విషయాలు ప్రభు మనకు ఎన్నో విషయాలు మనకు చూపించండి కాబట్టి వాటి అన్నిటిని మనం నెరవేర్చాలా ఏసు ప్రభు ద్వారా అంటే ఆయన ఆయన చూపించిన మార్గం దాంట్లో మనం సంపూర్ణంగా అనేకులు నడిపించాలా అని ప్రభు చెప్తున్నాడు అక్కడ పౌలుకు ద్వారా ప్రభు చెప్తున్నాడు అయితే ఇక్కడ ఉంది ఎవరైనా ఒత్తిడివాడయ్యండి తను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకున్నాను కాబట్టి ఎవరైనా ఒత్తిడివాడయ్యోండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుంటే వాడు మోసగింపు మోస మోసం చేసుకుంటాను తను తానే మోసం చేసుకున్నాడు కాబట్టి మనం మోసం చేసుకోడానికి వీలేదు ఒకవేళ మోసంలోనూ మనం చూసుకోవాలి ప్రతి క్షణం ఎందుకంటే మనం కూడా జాగ్రత్తగా జీవించాలా అనే విషయం ప్రభు చెప్తారు అంటే ఈ యొక్క ఆత్మీయ ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు మనకి చెప్తామవుతున్న ప్రతి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించాలా అనే విషయం ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు భిన్నమైన బోధ తట్టు వాళ్ళు తిరిగినారు పౌలు ఏంటంటే ఎంతగానే నాకు ఆశ్చర్యం కలుగుతుంది మీరు ఎంత త్వరగా మీరు చేస్తారని అంటే ఈ రోజు కూడా అనేక సంఘాలలో అట్లనే కనిపిస్తుంది కదా ఒకప్పుడు సత్యంలో ఉండి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు సత్యానికి విరోధంగా వాళ్ళు తీర్మానించుకొని ప్రకటిస్తున్నారు నిరోధంగా చెప్తున్నారు అంటే అది అది గలతీ సంఘంలో ఆ కాలంలో జరిగింది ఈ కాలంలో కూడా అది తిరిగి జరుగుతూనే ఉంటుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళంతా ఆ కాలంలో వాళ్ళు ఎంతగానో ఖండించారు అబద్ధ బోధని పౌలు పేతురు వీళ్ళంతా అబద్ధ బోధనను బా బాహాటంగా వాళ్ళు ఎన్నో పత్రికలు రాసినారు కానీ ఈ కాలంలో చూస్తే అబద్ధ బోధన ఖండించే వాళ్ళు కొంతమంది ఉంటుంది ఒక చిన్న గుంపు ఎక్కడో కాబట్టి అప్పుడే కనుక వాళ్ళని హెచ్చరించి ఉంటే ప్రతి సంఘం ఆ రీతికి హెచ్చరింపబడి ఉంటే సంఘాలని ఎప్పుడో సత్యంలోకి వచ్చేటివి కాబట్టి వాళ్ళు మొదట పరిగెత్తినారు బాగానే మొదట బహుగన పరిగెత్తినారు కానీ సత్యముకు విధేలు కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగించారంటే ఎవరు అడ్డగించారంటే ఏదో అడ్డగించింది వాళ్ళని ఏదో ఒక బోధ అడ్డగించింది ఏదో ఒక విధానం అడ్డగించింది ఎందుకంటే ఎందుకంటే రకరకాలమైన బోధకులు ఉన్నారు ఆ కాలంలో వాళ్ళు అబద్ధ బోధుకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ధైర్యం చెప్పినారు కాబట్టి ఆ వాళ్ళు ఎప్పుడైతే ఒక బోధ కొంచెం పులుపు కలుస్తుందో ఆ సంఘంలో ఆ సంఘం అంతా పులిసిపోతుంది కాబట్టి కొంచెం అబద్ధ బోధ ఎవరైనా కొంచెమైనా విన్నా కానీ అది మొత్తం చెడగొట్టేస్తుంది కాబట్టి అందుకే మనం ప్రతిక్షణం మనం జాగ్రత్తగా వినాలా జాగ్రత్తగా మనం అనే విషయం ప్రభు మనకు చూపిస్తుంది పౌల ద్వారా ఆ రీతిగా ఎందుకంటే అట్లా ప్రకటించకపోతే పౌలు అట్లా హెచ్చరించకపోతే ఎన్నో సంఘాలన్నీ ఎప్పుడో అట్లా అంతకంత దిగ దిగజారిపోయేవాళ్ళు కానీ అట్లా హెచ్చరించడం వల్ల వారిలో కొంతమంది అయినా కాని రక్షింపునరు కొంతమంది అయినా అబద్ధ బోధ నుంచి వాళ్ళంతా బయటకు వచ్చినట్టు మనం చూస్తాం ఎందుకంటే ఆరాధన మనం చూస్తూను ఎంతో ఆ గురించి మనం చూస్తాం కదా ఆ నసంభకుడికి ఎంతగానో ఆసక్తి ఉంది ఎంతగానో ఆయనకు దేవుని ఆరాధించాలా అని ఎంతగా ఆసక్తి ఉంటది ఈ రోజు కూడా చాలా మందికి దేవుని మందిరంలోకి పోవాలా దేవుని ఆరాధించాలా దేవుని గణపరచాలా అని ఎంతగానో ఆశ ఆశ ఉంటది వాళ్ళకి వాక్యం వినాల ఆశ ఉంటది కానీ కొంతమంది తింటారు కొంతమంది విని వచ్చేస్తుంటారు కానీ తెలుసుకోవాలని ఆసక్తి ఎంతమందికి ఉంటుంది కొంతమందికి ఉంటుంది ఏదైనా ఒక వాక్యం చదువుతున్నప్పుడు అది తెలుసుకున్న ఆసక్తి ఎంతోమందికి ఉండదు కొంతమంది చదువుతారు బైబులు కొంతమంది చదవరు అన్నట్టు చర్చిలో కాబట్టి ఆ వాక్యం అర్థం కానప్పుడు ఆ పాస్టర్స్ అడగలేరు తర్వాత వాళ్ళు అర్థం చేసుకోలేరు చేసుకోలేరు కాబట్టి ఎవరు చెప్పాలో వాళ్ళకి అట్లా చాలామంది ఉంటారు ఎంతోమంది ఉంటారు ఆ రీతిగా కాబట్టి వాళ్ళు వాళ్ళే అది అర్థం చేసుకోలేక అది చెప్పేవారు లేక అట్లనే వాళ్ళు ఆ రీతిపైనే వస్తూ ఉన్నారు కానీ దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరు ఆయన పరిశీలిస్తున్నాడు ఎవరికి ఆసక్తి ఉంటే వాడికి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఎవరికి ఆసక్తి ఉంటే దేవుడికి ప్రభు ఏ రీతి అయినా సరే ఆ ప్రాంతానికి దేవుడు పంపిస్తూ ఉంటాడు ఒక ఒక విధంగా చూస్తే ఆ కొన్నీల విషయంలో కదా కొన్నీల విషయంలో దేవుడు ఆయన ఎంతగానో ధర్మకార్యాలు చేస్తూ ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు మూడు గంటల సమయంలో మధ్యాహ్న కాలంలో ఆయన దర్శనం చూస్తాడు కాబట్టి దూత వచ్చి మాట్లాడటం అవన్నీ చూస్తాడు కానీ కొన్నీళ్ళకి రక్షణ తర్వాత ఎవరు చెప్పాలా దూతలు చెప్పడానికి వీలేదు కదా వాళ్ళు వచ్చి చెప్పిపోతారు కానీ రక్షణ సందేశం అనేది దేవుని బిడలకే వాళ్ళు వారాన్ని అది అది దేవుని ప్రణాళిక కానీ ఈయన చేసిన ధర్మకార్యాలు ఎన్నో కాలం నుంచి చేస్తున్నాయన కానీ అన్ని చేస్తున్నాయి కానీ ఆయనకి రక్షణ లేదు చూడండి ఆసక్తి ఉంది దేవుడు అంటే భయం ఉంది భక్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ కానీ రక్షణ లేదు ఎట్లా రక్షణ పొందాలా దీని నుంచి ఏ రీతిగా విముక్తి పొందాలా అసలు రక్షణ ఎట్లా వస్తుంది అనేది తెలియడానికి కానీ దేవుడు భయం ఉంది భక్తి ఉంది ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు అక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు కానీ ఎవరు చేస్తలేదు కానీ ఆయన చేస్తుంది అక్కడ ఆ టైంలో దేవుని దూత పరలోకి దిగి రావటం దూత మాట్లాడటం తర్వాత పేతురు అక్కడ ఆ కర్మకారు దగ్గర అక్కడ ఉండి ఆయన సీమలో ఉన్న ఒక మంత చర్మకారుడు ఉంటాడు అక్కడ ఉండటం ఆయన మిడ్డ మీద కొంచెం ప్రార్థన చేస్తూ ఉంటాడు చూడండి ఆయన ఆయనకు ఒక దర్శనం కలగటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ ఆయన బిడలు ఏ రీతిగా ఉన్నా కానీ వాళ్ళకి ఎట్లా ఆ మార్గం చూపించాలా అనేది దేవుడు ఆయన తన బిడల్ని తగిన సమయంలో పంపిస్తూ ఉంటాడు అక్కడ కొన్నీళ్ళు ఎదురు చూస్తాడు కానీ కొన్నీళ్ళు ఎవరు చెప్పాలన్నప్పుడు పేతురుని పిలిపిమంటాడు అక్కడ దూత చెప్తాడు అప్పుడు దూత అది తెలుసుకొని ఆ కొన్నీలు మనుషులు పంపించటం ఆ పేతులు వాళ్ళ దగ్గరకు రావటం వాళ్ళకు సువార్త ప్రకటించడం బాప్సం పొందటం ఇవన్నీ చూస్తూ ఉంటాం చూడండి ఎవరొకరు మార్గం చూపిస్తేనే కదా వాళ్ళంతా ఆ రీతిగా శువార్తలోకి వచ్చిండ్రు కదా అట్లనే మనం కూడా దేవుని యొక్క దేవుని యొక్క భక్తుల నుంచి కూడా మనం అవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం సాధారణంగా ఒక విషయం ఏంటంటే తిమోతి కనుకుంటా తిమోతి చెప్తాడు నువ్వు నా వలన ఈయన విత్తవాక్యమును గై కొనము అని చెప్తాడు అక్కడ నేను నీకు ఏమైతే ఆజ్ఞాయించినో నేను ఏమైతే చెప్పినా వాటిని జాగ్రత్తగా గైకొని వాటిని ప్రకటించమంటాడు అంటే తిమోతి పేతు పౌలు నుంచి తిమోతి నేర్చుకున్నాడు పౌన్ని వెంబడించండు తిమోతి పౌరుని విశేషంగా వెంబడించడు నా కుమారుడు నా శ్రమలలో నా నేను నిన్ను కన్నా అన్నాడు అంటే ఆయన ఎంతగా తిమోతికి ప్రాధాన్యత ఇచ్చింది విషయం అంటే ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం అన్నప్పుడు పౌలు దేవుడు ఆత్మీయంకి వెళ్తున్నప్పుడు తిమోతి అది అర్థం చేసుకొని దాన్ని బాగా జాగ్రత్తగా దాన్ని పాటించు కాబట్టి పౌలు తిమోతికి రెండు పత్రికలు రాస్తాడు త్రీ కూడా రాస్తారు ఆయన ఎరుసలు ఆ చెరసాలు ఉన్నప్పుడు రాసిన పత్రికలు వాళ్ళకి కానీ అంత శ్రమలో ఉన్నా కానీ అక్కడ నేను బంధకంలో ఉన్నా కానీ దేవుని వాక్యం బంధింపబడలేదు అంటాడు అంటే ఆయన అంతగా తీవ్రత కలిగి ఉందంటే ఒక్కరు గురించి ఒక వ్యక్తికి మార్గం చూపిస్తే ఆ వ్యక్తి ఎంతోమంది దేవుడి రక్షణ నడిపిస్తారు కానీ ఆ మార్గము చూపించేవారు లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా అనేది ఇక్కడ నుంచి మనం మనం ఈ రీతిగా అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే గలతీ సంఘం కూడా ఫస్ట్ దేవుడి మార్గంలో ఉన్నారు తర్వాత వాళ్ళు అన్నిలుగా మారిపోయినప్పుడు వాళ్ళు రకరకాలమైన క్రియలతోనే వాళ్ళు చేసినప్పుడు పౌలు మళ్ళా పోయి వాళ్ళని హెచ్చరించండి కానీ ఆ రీతిగా ఈ ఈ అట్లా ఉండదు హెచ్చరిక అనేది ఉండదు ఒకసారి సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘాన్ని మర్చిపోతారు తర్వాత వాళ్ళు వాళ్ళు బిజీలు అయిపోతారు తర్వాత ఆ సంఘం ఎట్లా ఉందా అది ఎట్లా దైవికంగా ఉందా లేదా అనేది ఉండదు ఎందుకంటే ఈ కాలంలో అక్కడే ఉంటుంది సంఘాలన్నీ కానీ ఎప్పుడైతే హెచ్చరిక వాళ్ళు స్వీకరిస్తారో అప్పుడు వాళ్ళ జీవితం సరి కానీ ఈ కాలంలో చూస్తే హెచ్చరిక అంటే ఎవరికి ఇష్టం ఉండదు అంత ఆదరణకరమైన బోధ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ రీతిగానే వాళ్ళకు బోధకులు ఆ రీతిగానే తయారు చేసుకుంటారు వాళ్ళకి తగినట్లయినా బోధకులు తయారు చేసుకుంటారు మనం ఎప్పుడైనా వెళ్ళి వాకింగ్ చెప్పినా కానీ వాళ్ళు స్వీకరించారు వింటారు ఆ టైం పిలిచినాయి కాబట్టి తప్పదు ఖచ్చితంగా వినాలా అని కానీ అలాంటి వాళ్ళ గురించి అవులంటాడు సంఘాల గురించి కూడా నాకు చింత కలదు బాధ కలదు అంటాడు కాబట్టి అలాంటి ఆ వేదన కూడా మనకే ఉండాలి ఎందుకంటే ఒకనొక టైంలో మనలో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు పిలుస్తారు కాబట్టి ఆ సంఘాలకి మనం ఆహ్వానించినప్పుడు వాళ్ళకి ఒక అవకాశం కదా కాబట్టి ఏ రీతిగా వాళ్ళకు సువార్త చెప్పాలి ఏ రీతి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఖచ్చితంగా ఆయన మార్గం చూద్దాడు ఎందుకంటే వాకింగ్ చెప్తుంది ఎందుకంటే వాళ్ళు ఒక దశలోకి వచ్చి ఆగిపోయినారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళా ముందుకు సాగిపోవాలంటే ఎవరొకరు మళ్ళా దానికి మార్గం సారళం చేయాలా ప్రభుత్వపై ఎవరు సారలం చేయలేరు కాబట్టి మార్గం ఇది ఇదే దేవుని మార్గం ప్రభుత్వ త్రోవని సారలం చేయడానికి ఒక శబ్దం యోహాను భక్తులు ఏ రీతిగా వాపీసునిచ్చి వ్యవహాన్ ఏ రీతిగా ప్రకటించిండో అట్లనే ఈ అరణ్యంలో మార్గాన్ని సారలం చేయాలా కాబట్టి పత్తి మెట్టులు ఉన్నదని సదునైపోవాలా కాబట్టి దానికి మనం ఆరోకూలం కావాలా దేవుడు మన ద్వారా వాటి అన్నిటినీ మార్గం సరళం చేస్తాడు కాబట్టి ఎందుకంటే ఆయన ఆత్మరూపుగా మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనకు ఆత్మ వివేచన జ్ఞానాన్ని మాకు ఇస్తాడు మనం ఆ రీతిగా నడిపింపబడుతూ ఉంటాం కానీ గలతీ సంఘంలో వాళ్ళు బహుగా పరిగెత్తున్నారు వాళ్ళు కానీ తర్వాత అడ్డగింపబడ్డారు కాబట్టి మనం సంపూర్ణంగా మనం ముందుకు సాగిపోవాలనే విషయం కానీ ఆ న సంపకుడు ఇరుషవేమంలోకి ఎన్ని సంవత్సరాల నుంచి అతను బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు కానీ ఎక్కడ పిలుపు సమరయపట్నం ఎక్కడ గాజాపట్నం ఆ ప్రాంతంలో అరణ్యంలో పోయి దేవుని ఆత్మ పిలుపుని అక్కడ నడిపించడం చూడండి ఆయన ఎంత వేదన పడుతున్నప్పుడు తర్వాత కొన్నీళ్ళు విషయం కూడా అంతే కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళంత కుటుంబం వాళ్ళే కాకుండా కొన్నీళ్లే కాకుండా వాళ్ళ బంధువులు వాళ్ళందరినీ ఆయన ఎదురు చూస్తున్నారు వేతులు వచ్చి చెప్తారు మనకు దేవుని వాకింగ్ చెప్తారు కాబట్టి దూత చెప్తాడు ఆయన వచ్చి మీకు చెప్తాడు ఆయన చెప్పేట్టు మీరు చేయండి కానీ వాళ్ళు ఎంతగానో ఆసక్తిగా వాళ్ళు ఎదురు చూసి పేరు వచ్చి వాళ్ళకి దేవుని వాకం చెప్పినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోయి అందరూ బాక్సం పొంది రక్షణ పొందడం అవన్నీ మనం చూస్తూ ఉంటాం చూడండి మార్గము ఏ రీతిగా పంపబడుతుంది నడిపించబడుతుంది ఆ రీతిగా ఆ యొక్క జీవితంలో కూడా పిలుపు వెళ్ళి సువార్త ప్రకటించేంత వరకు అర్థం కాలేదు ఆ ప్రవచనము ఆ అది దేని కొరకు రాయబడింది ఏ గురించి రాయబడింది ప్రవక్త తన గురించి చెప్తున్నాడా లేకుంటే వేరొకరి గురించి చెప్తున్నాడా అని నాకు దయచేసి నాకు చెప్పమన్నప్పుడు అప్పుడు ఫిల్పు వారు అల మీద కూర్చొని ఆ నసంపుకుడికి ఆ సువార్త చెప్పడం మనం చూస్తూ ఉంటాం ఎవడనైనా మార్గం చూపించుకుంటే త్రవ్వు చూపించి నాకు ఎట్లా తెలుసుకుంటాను అన్నాడు కాబట్టి మార్గం చూపించే వాళ్ళు చూపించిన మార్గము కాబట్టి ఆ మార్గం ఏది ఆయన తన బిడలకు బయలుపరిచింది ఈ మార్గము ఏసు ప్రవ్వు ఒక మార్గం వాళ్ళ దగ్గర మనం అన్నిటి మనం తరబీద్ పొందుక కానీ ఆ రీతిగా ఉండదు ఎక్కడ కూడా తర్బీద్ అనేది ఉండదు ఎందుకంటే హెచ్చరికంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఒకరు హెచ్చరిస్తుంటే ఒకరు బాధపడతూ ఉంటారు కానీ మన ఎప్పుడైనా సరే మన హెచ్చరిక తీసుకుంటామో ఏదైనా తీసుకున్నప్పుడే ఆ వాక్యం మనం స్వీకరించినప్పుడే మన జీవితంలో మేలు కలుగుతుంది ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టివాడు వద్దడు ఆయన ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికిరం పొందుతున్నాను కాబట్టి వాటిని ఆయన హెచ్చరిస్తున్నప్పుడు మనం ప్రతిదీ మనం ఎప్పుడైనా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను ఒకటే అనుకుంటా దేవుడు ఈ రోజు ఏం మాట్లాడుతాడు ఆయన మాట్లాడుతూనే కనిపెట్టుకుని ఉంటాడు ఖచ్చితంగా ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడు నేను దీని నుంచి ఎట్లా విడుదల కొన్ని దశలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు కానీ అది మనం లైఫ్ తీసుకోం కదా కాబట్టి అట్లనే ప్రతిదీ మనం స్వీకరించాలా మనం నేర్చుకోవాలా మనం అనేకులు వాటిని ప్రకటించాలా ఆ నసంపుకు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆ నసంపుకుడు పోయి పిలిపు సువార్త ప్రకటిస్తే ఆ నసంపుకుడు రక్షణ పొంది బాప్తీసం పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు అట్లని ఎంతో మంది ఆ రీతిగా ఉన్నారు ఎందుకంటే కొంతమంది సత్యము దేవునిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు అంతవరకు ఎదిగి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరికీ మనము ఒక దేవుని మార్గం చూపించేవారు లాగా ఉండాలి ప్రతి ఒక్క సంఘం ఆ రీతిగా ఉండాలా కానీ ఆ రీతిగా లేదు కాబట్టి ఆయన రాకడా దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా మనం జీవించాలా అని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉంది వాక్యం చూడండి ట్రిబిల్ రషణ పత్రికలో ట్రిబిల్ రసిన పత్రికలు పదో అధ్యాయం ఐదో అధ్యాయం సారీ ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం మొదటి వచ్చినంలో ఇది మన ప్రభు గురించి చెప్తున్నాడు ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబండవాడాయి పాపముల కొరకును అర్పణములు బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమింపబడను కాబట్టి యాజకుల గురించి చెప్తున్నాడు కాబట్టి ప్రతి వాడు ప్రతి ప్రధాన యాజకుడు ఎట్లా చేస్తాడు వాళ్ళ జ వాళ్ళకి సేవ ఏంటనేది పౌలు అది జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆత్మీయమైన బలులన్న పాపంలో కోరుకున్నప్పుడు ఇప్పుడు బలియర్పణ లేవు ఆత్మీయమైన బలు అన్నప్పుడు ఆత్మసమైన బలులని పేతుడు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధ యాజకులుగా దేవుడు మనకు ఆయన మందిరంగా మన తయారు చేసిన ప్రభు అని పౌలు కాబట్టి పేతుడు చెప్తాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తాను కూడా బలహీనత బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి అడల త్రోవ తప్పిన వారి అడలన తాళిమి గల చూపగలవాడై ఉన్నాడు ఇది మన ప్రభు గురించి మాట్లాడుతున్నాడు చూడండి తాను కూడా బలహీనత చేత ఆవరింపబడినందున అతడు ఏమీ తెలియని వారి అడల అంటే ఏమి తెలియని వాళ్ళ ఆ త్రోవ వారి అలా తాళిమి చూపగల అంటే కనికెరుము ప్రేమ చూపించిన ఉన్నాడు ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో తన కొరకు పాపముల నిమిత్తం అర్పణము చే చేయవలసిన వాడై ఉన్నాడు చూడండి పాపముల నిమిత్తం ప్రజల కోసమే అలాగే తన కొరకు కూడా పాపముమిత్తం అర్పణములు చేయవలసిన వాడై ఉన్నాడు ప్రతి యాజకుడు ఎట్లా జీవించాలా యాజకుడు పని ఏంది అనేది ఇక్కడ చెప్తున్నాడు మరియు ఎవడనైనా ఈ ఘనత తను తనకు తానే వహించుకుండగాని అహరం పిలువడినట్టుగా దేవుని చేత పిలువబడిన ఈ ఘనత పొందును కాబట్టి దేవుని చేత పిలబడిన ప్రతి ఒక్కరు ఈ ఘనత పొందుతురంట వాళ్ళ కోసమే వాళ్ళకు వాళ్ళమే ఘనత తెచ్చుకోవటం కాదు అది ప్రభువు వల్ల అనే విషయం చెప్తుంది అక్కడ అది ఇది ప్రభు మన ప్రభుకి సాదుష్యం అటువల్ల క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటి తను తానే మయమపరచుకోలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను చూడండి నేడు నేను నిన్ను కనియున్నా నువ్వు నా కుమారుడవు అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మయమపరచను చూడండి ఆ ప్రకారమే మేము మెలుగు సెదికొ క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అయి ఉన్నావు కాబట్టి మనం మెలుకు చెదుకు క్రమంలో మనం వచ్చి కాబట్టి పాత నిబంధన కాలంలో యాజకత్వంలో నుంచి దేవుడు కృతజ్ఞానికి వచ్చేవరికి మెలుకు సెది క్రమం అంటే పాత నిబంధన కాలం యాజకత్వం తీసుకునే యాజకత్వం కానీ అది ఆత్మీయంగా అయిపోయి మనం ఇచ్చే యాజకత్వం కాబట్టి ప్రభు పౌలంటాడు పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము అని క్రీస్తు చెప్పిన మాట మీరు గైకోనంటాడు కొరినీ సంగు చెప్తాడు అక్కడ రోహి పత్రికలో చూస్తాము చూడండి కాబట్టి మనము ఇచ్చేవాళ్ళమే గాని తీసుకునే వాలం కాదు అంటే మన ప్రభు చూపించిన మన ప్రభు చూ చూపించిన మార్గం పౌలు కదా అర్థమైంది కానీ ఇక్కడ నీవు మెలుకసేదిక క్రమం చెప్పున నిరంతరం యాజక అంటే నిరంతరం యాజకులమే కాబట్టి ఆయన క్రమం మెలుగుసేకు ఒక క్రమం అంటే ఏసులవే కదా మెలుపు సేదిక మన ప్రభువే మన ప్రభువు ఎవరికైనా ఎవరి దగ్గర తీసుకున్నాడా ఆయనే ఇచ్చిండు కాబట్టి ఆయన విధానం ఆయన జీవితం ఎట్లా ఉందో ఇక్కడ ఉంది కాబట్టి శరీరధారి అయి నిరంతరం యాజకుడు ఉన్నావు అని మరొక చోట చెప్తున్నాడు శరీరధారి ఉన్న దినములలో మహా రోదనతోని కన్నీళ్లతోనూ తను మరణం నుండి విడిపి రక్షింపగలవానికి ప్రార్థనా యాచనలను సమర్పించి అంటే ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఎంతో రోదంతో కన్నీళ్లుతో ప్రార్థన చేసిండు ఈ మరణం నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేసిండు ఆయన కదా తండ్రికి తండ్రిని చిత్తమైతే ఈ తొలగించి తండ్రి అన్నాడు కాబట్టి అయినా కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే చి అన్నాడు కాబట్టి ఆయన ఏ రీతిగా తన జీవితాన్ని ఏ రీతిగా తండ్రితో ఏ రీతిగా సంభాషించి తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చిందో అందరి ఎడలా తాళిమి కలవాడి అందరి ఎడల కనికరం కలవడి ద్రోహ తప్పిన వారి అందరి ఎడలా మనం దేవుని ప్రేమ చూపించాలా యేసు ప్రభు ఏ రీతిగా చూపించిందో ఆ విధానంగా మనం కూడా ఆ రీతిగా చూపించాలా ఎందుకంటే అనేకులు ఆ రీతిగా తప్పిపోయిన వాళ్ళు కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని ప్రభు చంత్రు మన నడిపించాలా చూడండి ఆయన చూడండి ఏముంది అక్కడ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల ప్రార్థన చేస్తాయి కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తే ఇది మన ప్రభువు నేర్పిస్తున్నావు ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తాడు ఆయన శరీరంలో ఉన్నప్పుడు కుమారుడుగా ఉన్నప్పుడు కాబట్టి ఈ వాక్యములు మనం పోల్చుకోవాలా మన తండ్రికి యేసు ప్రభుకి మనము మన ఒక దేవుని సేవకుడు ఏ రీతిగా ఉండాలనే విషయము పౌలు ఏసు ప్రభు జీవితం నుంచి మన ప్రభు నుంచి మనం నేర్చుకుంటున్నాం మన ప్రభు ఏ రీతిగా జీవించడో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి మన శరీరంలో ఉన్నాం ఇప్పుడు కానీ ఆత్మలు జీవిస్తాం ఆయన శరీరంలో ఉన్న కూడా ఆయన ఆత్మ దేవుడు కదా కాబట్టి అన్ని రోజులు పాటించింది ఆయన కాబట్టి శరీర బలహీనతలు భరించండు ఆత్మీయమనే విధాలను కూడా చూపించింది రెండు విధాలుగా ఆయన పాటించినట్టు ఆయన జీవించినట్టు మనం చూస్తాం కాబట్టి ఆయన కుమారుడయ్యుడి చూడండి కన్నీలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన రచన సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిను కాబట్టి ఆయన ఎందుకు అంగీకరింపడినప్పుడు ఎంత శ్రమ వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా లోకపాపం ఒకసారి ఆయన మీద పొందినా కానీ ఎంత ఇతరుల భారం కూడా ఒకసారి ఆయన పండినా కానీ ఎంత భారం ఉన్నా కానీ ఆయన ఆయన ఎంతో భయభక్తులు కలిగి వాటిని వాటిని వాటిని అసహించుకోలేవు ఎవరు భారం వాళ్ళు భరించాలన్నప్పుడు ఒకసారి ఏదో భార ఒక విధంగా మనకు కూడా ఒక దశలో ఇసుకొస్తూ ఉంటుంది కానీ ఆయన ఇసుకు బల్లో ఎక్కడ కూడా మన ప్రభు అంటే తండ్రి చిత్రాన్ని ఎట్లా సంపూర్ణంగా నెరవేర్చిందో ఆయన విషయం ఇక్కడ చూస్తుండే ఎక్కడ మన ప్రభుత్ంచి అంటే మెలికిసేందుకు క్రమం ఏది ఎత్తికుంటుందో చెప్తుండే ఇక్కడ చూడండి ఆయన కుమారయ్యండు తాను పొందిన శ్రమ వలన నేర్చుకున్నాడు కాబట్టి మనం శ్రమలో ఉంటేనే మనం విధేత నేర్చుకుంటాం శ్రమ లేకుంటే మనం కూడా విధేత రాదు ఈ వాక్యం నుంచి విధేత విధేయత నేర్చుకున్న ఆయన తగ్గింపు విధేత నేర్చుకున్న ఎందుకంటే ఈ లోకంలోని అందరినీ ఆయన రక్షించుకోవాలా కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు ఆయన గొప్ప దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన కుమారుడుగా వచ్చి ఆయన ఎంతగానో దెబ్బలు పొంది శ్రమ ఆ శ్రమల వల్ల విధేత నేర్చుకున్నాడు ఆ శ్రమల నుంచి ఎట్లా విధేత నేర్చుకోవాలనేది ఆయన చేతి చూపించింది మన ప్రభు కాబట్టి మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెలుపు చెదుకు క్రమ సెదు యొక్క క్రమంలో చైనా ప్రధాన యాజకులని దేవుని చేత పిలువబడి చూడండి ప్రధాన యాజకుడిగా ఆయన పిలువబడినాడు మన ప్రభు కాబట్టి దేవుడు మనల్ని కూడా ఒక యాజులుగా తయారు చేస్తున్నాడు కాబట్టి మన ప్రభు తగినట్లు మనం మనం జీవించాలా మన ప్రభు ఆ రీతిగా మనల్ని పిలుచుకున్నాడు మెలిపి క్రమంలో కాబట్టి ఆ క్రమం నుంచి మనం తొలగిపోద్దు దేవుని చేత పిలువబడి తనకు విధేయుల వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను చూడం నిత్య రక్షణకు కారకుడు ఆయన అంటే అందరికీ రక్షణకు కారకుడు మన ప్రభు యేసు ప్రభు ఆ రీతిగా ఆయన సెలవు మరణం ఆయన ఏ రీతిగా ఈ లోకంలో జీవించిన అంటే రక్షణ కలగాలని తను తాను రిప్తులుగా చేసుకొని మెలికి చెందుకు క్రమంలో ఒక యాజకుడుగా పిలువబడ్డాడు కాబట్టి ఉపమాన రీతిగా ఉదయం మనము మనము ఏ రీతిగా ఉండాలా అనే విషయము ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాం మన జీవితాలు అట్లా ఉండాలా అట్లా ఉన్నప్పుడే అనేకుల్ని మనం ప్రభుత్వంతో నడిపించగలం అలాంటి తగ్గింపు జీవితం ఉంటేనే మనం ప్రభుత్వంతో నడిపించగలం అని వాక్యం చెప్తుంది చూడండి ఎందుకంటే ఈ హెబ్రి సంఘం కూడా ఈ హెబ్రి సంఘం అంతా పాత నిబంధన కాల సంఘం హెబ్రిలు అంటే పాత బదులు అర్పణలు ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళంతా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా కఠినంగా చాలా గోల్డ్గా చెప్పిండి పౌలు పాత నిబంధన అంతా పుస్తకం అంతా విభజించి చెప్పిండి ఈ సంఘానికి కానీ ఇక్కడి నుంచి నేర్చుకున్న గాలతీస్ పత్రిక హెబ్రిలు రాసిన పత్రిక భూమిలు రాసిన పత్రిక ఈ మూడు ధర్మశాస్త్రం నుంచి ఎట్లా మన విడుదల పొందాలా ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది ధర్మశాస్త్రం నుంచి మనం ఎట్లా విడుదల పొందడం ధర్మశాస్త్రం దేనికి చూపిస్తుంది మార్గం అనేది అన్ని ఇంట్లో ఇముడి ఉన్నాయి ఈ మూడు మూడు పత్రికల్లో కాబట్టి పాత నిబంధన ఈ మూడు పత్రికల్లోనే ఉంది పాత నిబంధన నుంచి ఎట్లా కొత్త నిబంధనలకు మనం అడుగు పెట్టాలి ఆత్మీయ జీవితం అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటే అన్ని ఆత్మీయంగా అనిపిస్తూ ఉంటాయి ధ్యానిస్తుంటే కాబట్టి ఆయన రాకడం దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఎంతో ఆ రీతిగా ఉన్నారు దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అందరికీ ఆయన రక్షణలో నడిపించే కారకులుగా మనం ఉండాలా ఒక మార్గం చూపించే వాళ్ళ ప్రభువు మార్గం ఆ రీతిగా మనం ప్రభు చెందుకు అనేకులు ఆయన రాక తొరగుంది మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా ఆ మిల్క్ సేదికు మనం చేయని వాళ్ళం కాబట్టి మిల్క్ ఏ రీతిగా ఆయన చేసింది సేవ కాబట్టి మన ప్రభు ఏ రీతిగా పిలువబడింది మెల్క్ సెదిక్ క్రమంలో రీతిగా మనం కూడా మనం పిలువబడిన వాళ్ళం మనం కూడా ఒక యాజకులాగా మనం ప్రభు తయారు చేసిండే కాబట్టి ఆ యొక్క యాజకత్వాన్ని ప్రభు మయం పరుస్తూ ఆయనలో మనం జీవిస్తూ ఆయన రాక అనేకులు మనం సిద్ధపరచాలా ఆయన కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా దేవుడికి చిన్న వాక్యం దిండు మనం ఆ మెయిన్ స్తోత్రం ప్రభా పరశుధురా మీకే వదనాలనైనా సర్వన చడుగు తండ్రి మీకే కృతజ్ఞతలనైనా ఇంతవరకు మీరు మాకు సుహికలు కూడా నడిపించినది మీకెంతో వదనాలు ప్రభావ మీకు అక్కడ ఎంతో సమీపంగా మేము త్వరగా సితపు లాగానే తండ్రి అయితే తను జీవితం నుంచి మాకు విడద గెలిపించి బానిసత నుంచి బయటికి తీసుకొచ్చినారు స్వతంత్రులుగా చేసినందుకు మీకెంతో వదనాలు ప్రభావ కాబట్టి మేము తిరిగి బానిసల్లాగా కాకుండా తండ్రి పవన్ ప్రభా ఇం తిరిగి అయగుప్తూ పోతాన్నారు అవును సెకండ్ టైం తండ్రి బబులోనికి తిరిగిపోతామన్నారు ప్రభా కానీ మేము అట్లా పోమ్ నైనా మేము ముందుకు సాగుతాం ఏసు క్రిస్తు నమ్మం అటువంటి కృపలో మమ్మల్ని అందరినీ మీకు ఎంతో అదనాలి తండ్రి మాకు బయలుపరుస్తూ ప్రభు ఎన్నడు కని విని ఎరగని విధానంగా వాక్యాలను మాకు చూపిస్తున్నందుకు మీకు ఎంతో మంది నాకు కృతిగా తెలుసు కాలంలో మేము ఏ రితిగా మీ కొరకు సాక్షులుగా చూపించాలా ఏ రితిగా వాటిని తప్పించుకోవాలని మీరే మాకు మార్గం చూపించాలి మనం ప్రార్థిస్తున్నాం వాటిని తప్పించుకోవాలి మీ కొరకు తిరుమల సాక్షిగా నిలబడగా ప్రభు ముఖ్యంగా చిక్కబడ్డ వాళ్ళని కొన్ని అటువంటి విడుదల కల్పించే సేవలో మమలనందరిని నడిపించామని ప్రార్థిస్తున్నాం ప్రార్థనలో పాల్గొన్న ప్రదర్శించిన ఆశ్రయించి మమ్మల్ని మీ రాక వరుస వైరస్ నుంచి వ్యాక్సిన్స్ నుంచి విడుదల కల్పించమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ సదాకాలంతో ఎందుని కాక ఆమె ప్రజా praise lord